కాబట్టి ఈ ఇన్హిబిషన్స్ కన్నిటికీ అతీతంగా తత్వాన్ని గ్రహించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ చైతన్యము మీ స్వరూపం చైతన్యం మీరు కాన్షియస్ బీయింగ్ మనిషి తనను తాను మధ్యామాంసీగా తీసుకోకూడదు స్వీకరించకూడదు ఆయన కాన్షియస్ బీయింగ్ నేను చేతన స్వరూపుడను చైతన్యము నా యొక్క స్వరూపము అని ఆ విధంగా స్వీకరించాలి ఇప్పుడు మీకు అద్దంలో బొమ్మలు కనపడతాయి దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అన్నారు శంకర్లు అద్దంలో కనపడతాయి అద్దంలో బొమ్మలు కనపడినట్టుగానే ఈ చైతన్యమే అర్థం ఈ అద్దం అని ఎందుకన్నారంటే స్వచ్ఛంగా ఉంటుంది దాంట్లో ఏమీ ఉండదు అప్పుడు అన్నీ దాంట్లో కనపడతాయి దాంట్లో ఏమీ ఉండదు అప్పుడు అన్నీ దాంట్లో కనపడతాయి దాంట్లో ఏవో కొన్ని కూర్చుని ఉన్నాయనుకోండి ఇంకా అన్నీ ఏమీ ఉండతాయి కాబట్టి దాంట్లో ఏమీ ఉండకపోతే అన్నీ కనపడతాయి అర్థం అందుకోసం అర్థం అద్దంలో ఏమీ ఉండవు అనిచేత అన్నీ అద్దంలో కనపడతాయి కుక్క కనపడుతుంది పిల్లి కనపడుతుంది హీరోయిన్ కనపడుతుంది విలన్ కనపడతారు హీరో కనపడు అందరూ కనపడతారు అర్థంలో ఎందుకని అద్దంలో ఏమీ ఉండవు అనమాట సో అలాగే ఈ ఆత్మ చైతన్యము జ్ఞానైనా ఆకాశ కలిపేనా ఆకాశము వంటివి అర్థము వంటివి దాంట్లో ఈ రూపములు ఆభాసలు అన్నీ కనపడతాయి కనపడతాయి మళ్ళీ మాయమవుతూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి మాయమవుతూ ఉంటాయి అయితే దీంట్లో రహస్యం ఏంటంటే నిన్న మమపుత్ర అన్నది ఆభాష ఈవేళ మమపుత్ర ఇంకో ఆభాష నిన్న వచ్చిన ఆభాష నిన్న చైతన్యంలో నిన్న కనపడింది పోయింది అవుతారు ఈవేళ మళ్ళీ ఆభాస మమ్మ పుత్ర ఈవేళ పోయింది మరి ఆభాష అనేది అలా కనపడుతుంది ఇలా పోతుంది మరి దీనికి కంటిన్యూటీ ఏమిటి రోజు రోజుకి కొత్త కొత్త పుత్రుడేం రాడుదా ఆ పుత్రుడే ఈ పుత్రుడు కదా అంటే మెమొరీ ఇస్ కంటిన్యూటీ ఆ వాసన ఏదైతే ఉన్నదో దట్ గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ వాస్తవంలో కంటిన్యూటీ ఏం లేదు నిన్నటి ఇమేజ్ నిన్ననే పోయింది ఇలా ఇప్పుడు ఇంకాటి పీటూకి ఈ పీటూకి కంటిన్యూటీ ఏమిటండి ఇప్పుడు ఏం కనపడింది పాఠానికి ముందు తిప్పినప్పుడు ఏం కనపడింది ఆ పీటూ ఈ పీటూ అదేనా ఇది అసలు అదేనా ఇదని ఎందుకు అడిగాను మెమొరీని బట్టి అడిగాను కాదని చెప్పినా అవునని చెప్పినా మెమొరీ బేస్డ్గా నేను చెప్తాను ఇట్ ఈజ్ ది మెమొరీ దెర్ ఈజ్ నో కంటిన్యూటీ ఆ పీట్యూకి కంటిన్యూటీ ఏంటండి పీట్యూకి వాట్ కంటిన్యూటీ ఆర్ యూ డాట్ ఇట్ ఈజ్ ఆ భాష కంటిన్యూటీ ఇప్పుడు సినిమా మూడు గంటలు ఉండడం మూడు గంటలు సినిమా ఉండడం ఏమీ లేదు కానీ మూడు గంటలు కంటిన్యూస్గా సినిమా ఉంది మధ్యలో ఇంటర్ బెల్ కూడా ఉంది ఏమిటి ఇంటర్ బెల్ చెప్పారు సార్ అదేవాడు వెళ్ళగొట్టేవాడు థింక్ అని వెళ్ళగొట్టేవాడు మేము ఎవరుకునేవాడు అంటే ఇంటర్ అంటే మధ్యలో వేళ కొట్టేట అని అనుకునేవాడు అమ్మ అప్పుడు ఎవరో చెప్పారు అది ఇంటర్ బెల్ల కాదరా బాగుంది ఇంటర్ వాళ్ళది ఎవరో చెప్పారు అప్పుడు ఓబయో రభేదా సో ఆ రకంగా ఇంటర్ వెళ్ళే ఉంది మధ్య ముందే ఉంది వెనుకే ఉంది ఏమి లేని దానికి ముందు వెనుక మధ్య కంటిన్యూటీ అదంతా మెమొరీ ఇట్ ఈజ్ ఆల్ మెమొరీ కంటిన్యూటీ మీరు ఎప్పుడైనా ఈ ఇటువంటి పరిస్థితిని చేశారు వీళ్ళు వేస్ట్ చేశారో తిరిగిస్తా నేనైతే ఫేస్ చేశాను మేమందరం ఒకసారి సినిమాలు పోయాం పది గంటలకి సెకండ్ షో కానీ కరెంటు పోయింది ఫస్ట్ షోలో అది అరగంట ఆలస్యంగా వచ్చింది ఆ గంట ఆలస్యంగా వచ్చింది కాబట్టి సెకండ్ షో పదకొండు ఇంటికి వాయిదా వేయబడినది అని వాడేమో అనౌన్స్ చేశాడు అయితే టికెట్లు అమ్మేశాడు నేను టికెట్లు కొనేసాం టికెట్లు పెట్టు కూర్చున్నాం ఫస్ట్ షో నడుస్తాను పదకొండు గంటలకి కానీ అది అవ్వదు అప్పుడు మేమందరం వెళ్ళి కుర్రాళ్ళం వాడిని అడిగాం ఆ మేనేజర్ని ఇవన్నూరింటాకి సండే అంత పాక మేనేజర్ వెళ్ళి ఏమిటో అనుక్కున్నారు డాక్టర్లు ఏ బాలో ఉంటాడు ఆయన ఆయన దేవి వెళ్ళి ఎవళ్ళు పదకొండు ఇంటి దాకా మేము ఏం చేస్తాం బయట చలిగా ఉంది చలికాలం మేము టికెట్ కొనుక్కున్నాం అయితే పోయి కూర్చున్న ఖాళీగా ఉంది లోపల పొయ్యి కూర్చోండి అన్న మేము మహోత్సాహంతో వెళ్ళి లోపల కూర్చున్నాం కూర్చుంటే ఏమి కంటిన్యూటీ ఏముంటుంది ఏదో నడుస్తున్నా గెట్ అవుట్ ఫిట్ ఛాచి ఏదో నడుస్తుంది మొత్తాన్ని చూసాం ఏదో వేరమహేశ్వరుని చూసాం గంట అప్పుడు అది పూర్తి అప్పుడు మళ్ళీ ప్రారంభమైంది అప్పుడు మళ్ళీ ఒక ఇద్దరు వేల తర్వాత అప్పుడు మళ్ళీ చూసిన ఓహో ఇదా ఇందాక చూసిన సీన్లకి ఇప్పుడు మీనింగ్ అర్థమైంది ఇప్పుడు గాంధీ పాయింట్ మేమేమవుతుందో ఒకటిక్కట్లో ఒకటి రెండన్నర సినిమాలు సంతోషపడు ఇది ఎలా ఉందంటే నాకు ఆయుర్దాయం అందరికంటే ఎక్కువ ఉందనే ఒక ఉంది కాబట్టి కనుక స్మృతి మెమొరీ ఏ మెమొరీ అన్నది ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఆభాష ఉంది ఇట్ ఈజ్ నాట్ ఆ చైతన్యతత్వం కాదది మెమరీ కూడా చైతన్య స్వరూపం కాదు అది సో అంచేతనే మెమొరీ కూడా అది ఒక కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో పోతుంది నశించిపోతుంది మెమొరీ మెమొరీ స్మృతి పోతుంది కానీ స్మృతి పోయింది అనే తెలిసేటువంటి చైతన్యం అక్కడికి పోతుంది చైతన్యం పోయిందనుకోండి స్మృతి పోయిందని తెలియదు మీకు స్మృతి తగ్గిపోయిందని తెలియాలంటే కూడా చైతన్యం ఉండాలి నాకేం తెలియటం లేదని తెలియడానికి కూడా చైతన్యం ఉండాలి కనుక ఆ చైతన్యమే సత్యము మనం సంసారం అనేది ఏదైతే అంటున్నామో ఈ సంసారం ఎటువంటిదంటే సంసారము ఈ సంసారానికి కేంద్ర బిందువు నేను ఫలానా వ్యక్తిని అనేటువంటి ఈ స్ట్రక్చర్ ఉంది చూసారా అంటే ఇది ఎలా ఉంటుందంటే నేను ఉన్నాను ఎందువల్ల నా భార్య నా ఇల్లు నా వాకిలి నా కెరియరు నా బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేనున్నాను ఇవన్నీ ఉన్నాయి ఎందువల్ల నేనున్నాను కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అని ఇవన్నీ కలిసి నేనుని నిర్ధారిస్తూ నేనుని బట్టి ఇవన్నీ ఇదంతా కూడా ఇది ఎలాగంటుందంటే ఇసక మీద కట్టిన మేడ వంటిది ఇసక మీద కట్టిన మేడ నిలబడి ఉన్నంతసేపు చాలా అందంగా కనపడుతుంది కానీ ఒరిగిపోయినప్పుడు అది జపాన్ లాగా అయిపోతుంది జపాన్ ఇది సూపర్ ఎకనామిక్ సూపర్ జైంట్ అది బట్ అదంతా కూడా కూలిపోయింది ఇది ఆల్ బాన్ మళ్ళీ వాళ్ళు శ్రీ గణేశాం మొదలుపెట్టాలి కలిజు మొదలుపెట్టాలి వాళ్ళు అంటే ఇసుక మీద కట్టిన మేడ ఎలాంటిదో ఈ మానవుల జీవితాలు అలాంటివి ఇంత కూడా ఒక పెద్ద ఆభాష ఒక పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ చుట్టూ ఉండేటువంటి ఒక సంసారము వాస్తవంలో ఈ సంసారము ఆభాషయే ఆ బట్టి వచ్చినటువంటి ఈ నేను అనే వ్యక్తిత్వం కూడా అది కూడా ఆభాషయే ఏది ఒక్క చైతన్యం తప్ప ఇంకా ఏదీ లేదు తర్వాత మీరు సంసారము అని ఏదైతే అంటారో అది చాలా వేగ్గా ఉంటుంది సబ్స్టాన్షియల్గా ఉండదు అంటే ఏమిటి ఇప్పుడు నా భార్య నా ఇల్లు నా బాక్యలి నా ధనము నా ధనము అని ఉందనుకోండి నా ధనము అనేది ఏమీ ఉండదు అది వచ్చి మీకేమో అతుక్కోదు మీరు వచ్చి మీరు వెళ్ళి దానికి అతుక్కోరు ఇట్స్ జస్ట్ యు ఇమాజిన్ అండ్ ఇట్ అప్ ఇస్ వెరీ వేగ్ అండ్ దెన్ ఇంటర్మీడియట్ ఇప్పుడు రిచ్ మ్యాన్ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు రిచ్ మ్యాన్గా ఉండడు అప్పుడప్పుడు రిచ్ మ్యాన్గా ఉంటాడు ఇరవై నాలుగు గంటలు రిచ్ మ్యాన్గా ఉంటాడా ఫాదర్ ఉన్నాడు ఎప్పుడు ఫాదర్ కూడా ఇరవై గంటలు ఫాదర్ అయినా అప్పుడప్పుడు కభీ కవి ఫాదర్ కభి కభి మాదర్ కభీ కభి కభీ కవి అండ్ వేగ్ ఇంటర్మీడియట్ అండ్ డ్రీమ్ లైక్ డ్రీమ్ అంటే అలాగే ఉంటుంది దాన్నే స్వప్నము అన్నారు డ్రీన్ లైఫ్ కాబట్టి ఈ సంసారమంతా కూడా ఈ అభాస తర్వాత దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే నేను ఫలానా నేను ఫలానా వర్గం కులం వర్ణం ప్రాంతం దేశం రాష్ట్రం తర్వాత కుటుంబం కుటుంబానికి నేను మూల నా నేను నాది అని ఇదంతా కూడా ఇది యథార్థమని మనల్ని మనము పుష్ చేసుకుంటూ ఉంటాం మనల్ని మనం కన్విన్స్ చేసుకుంటూ ఉంటాం ఈ ఆభాసంతా కూడా యథార్థము ఈ ఆభాసంతా యథార్థమని మీరు ఎంతకాలము భావిస్తారో అంతకాలము కూడా ఆ కూటస్థ చైతన్యం అంటే ద చేంజ్లస్ అవేర్ఫుల్ బీయింగ్ అది కప్పివేయబడి అది ప్రకటము కాదు ఇది ఆభాషను ఆభాషగా మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే అకూటస్థ చైతన్యం ప్రకాశించడం ప్రారంభించారు కాబట్టి ఇదంతా కూడా ఆభాష తప్ప వేరే ఏమీ కాదు భాష్యకారులు ఏమంటారు చూద్దాము కించ అంటే అభిప్రాయం ఇంకా దృష్టాంతమే నడుస్తోంది సుమా న నిర్గత అలాత ఆభాసా గృహాధివత్ గృహాధివతు అనందా గృహాదివా గృహాదివా ఓకే గృహాదివా అని ఉంది ఓ పుస్తకంలో గృహాధివతు అని ఉంది రెండు కూడా అర్థపెట్టుకోండి దిద్దే అక్కర్లేదు ద్రవ్యత్వా భావయోగత ఇప్పుడు ఆ పిల్లి లోపల ఇంటి లోపల నుంచి పిల్లి వచ్చి బయటకు వచ్చింది అలాగా ఈ పీటు లోపల నుంచి బయటకు ఎవలా వచ్చాయా అర్థం ఏ గృహాత్ ఇవ ఇంటి నుండి బయటకు వస్తారు కదండి ఏదైనా బయటకు వచ్చాడంటే ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు ఇంట్లోంచి బయటకు వచ్చాడు అన్నట్టుగా ఈ ఆభాష ఈ ఈ జ్యోతుల నుండి ఆభాషలన్నీ బయటకు వచ్చాయా ఎలా తన నుంచి ఆభాసులు బయటకు వచ్చాయా ఏమీ లేదు ఇప్పుడు మమపుత్ర అనే ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ అది ఇమేజే మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేదేముండదు మమపిత మమపుత్ర ఇవన్నీ ఈ సంసారం అంటా కూడా చాలా విడ్డూరమైన సంసారం దీన్ని అలాగా ఆభాసరూపంగా చూడగలిగిన వాళ్ళు మాట్లాడే మాటలు చాలా చిత్రంగా ఉంటాయి అవి కూడా విడ్డూరంగానే ఉంటాయి అంచే శంకర్లు ఆయన ఎలా అంటారంటే కాటే కాంత పుత్ర అరే ఇది నా భార్య వీడు నా కొడుకు అని ఇలా బతుకంతా ఇలాగే ఇడ్ చేస్తున్నావా నువ్వు ఇదే దృష్టితోటి ఇలాగే బతికేస్తున్నావురా వారిని వస్తుంది ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా ఈ ఆ భాష సంసారో ఏమీ విచిత్ర ఇది అది కండెమ్ ఏం కండెమ్ చేస్తారు తాడు చూసి పావుడుకుంటున్న వాడిని తిట్టి మాత్రం ఏమిటి ఉపయోగం ఈ సంసారం ద్వారా విచిత్రమైంది విద్యూరం బాబు నీ దారిని నువ్వు అని ఆశీర్వదించి పంపించడమే తప్ప యు కెనాట్ ఈవెన్ కండెమ్ చేశాను చాలా సంసారం అలాంటి అంచేతనే ఆ స్వప్న సదృశమైనటువంటి అభాసలను స్పష్టంగా చూసి వాళ్ళు అలా మాట్లాడతారు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఇద్దరు ఎందుకురా దెబ్బలాడుకుంటున్నారు ఆశ్చర్యం వస్తుంది దేనికోసం దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు సోదరులు దెబ్బలాడుకుంటూ ఉంటే చూశాను ఎందుకునా దెబ్బలాడుకుంటున్నారంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కోసం అలా నా దాంట్లో థర్డ్ పర్సన్ ఒకడు ఉంటాడు వాడికి ఇచ్చేదని ఒకడు ఇవ్వలేదని ఇంకొకడు మొత్తాడు తర్వాత ఇంకొక చోట ఐదు వేల రూపాయల కోసం బేరం పెళ్లి కట్నం దగ్గర బేరం ఐదు వేలు లేదా దగ్గరికి అవుతున్నాయి పిల్లను పిల్లాడు దగ్గరికి వస్తున్నారు వాళ్ళు కలిసి హ్యాపీగా ఉండాలి కదా ఈ కట్నం ఏముంది ఐదు వేలు పదివేలు మీరు దగ్గర వెళ్ళిపోకుండా ఐదు నేను ఇచ్చేస్తాను మీరు దగ్గర వాళ్ళు అనేది నేనంటే అప్పుడు వాళ్ళు సెటిల్ చేసుకున్నారు దేనికోసం డబ్బులు అడుగుంటున్నారు ఇదంతా కూడా ఒక పెద్ద ఆభాష ఏమీ వాస్తవం లేదు అంతా కూడా కళ వంటి ఈ కళలోనే కోపాలు తాపాలు అహంకారాలు అని కళని మంచిగా అట్టి పెట్టుకోవాలి కళని చెడగొట్టేసుకోకూడదు కళ కూడా చెడిపోతే ఇంకా అర్థం జరిగిపోతుంది కళను అలాగా స్వచ్ఛంగా అట్టి పెట్టుకుంటే ఎలాగో కలగా స్వచ్ఛంగా అట్టి పెట్టుకుంటే దుఃఖం ఉండదు తర్వాత ఇదంతా కళ అని తెలుస్తుంది కళని బాగా జడగొట్టేసుకుంటే ఇది కళ అని తెలిసే ఛాన్స్ కూడా పోతుంది గృహాత్ ఇవ అనే అర్థం చెప్పాడు గృహాదివత్ అంటే అర్థం ఏంటో తెలుసిన ఇది నా గృహము అన్నది ఎంత ఆభాసయో ఈ అలాతములోది ఆభాసలు అలాంటివి గృహాదివత్ ఇది ఇల్లు నా వాకిలి నా ధనము నా నా ఇల్లు అని వీడంటాడే అదంతా కూడా గృహ ఆదివత్ గృహాత్ పంచమే కాదు గృహ ఆదివత్ నా ఇల్లు వాకిలి అనుకుంటాడే ఇదంతా కూడా మరి భాష్యకారుల యొక్క దృష్టిలో అలాగే ఉంటుంది స్వదేశం భువనత్రయంలోకములు మా స్థానమే దేశం అంటే కంట్రీ అని కాదు మై ప్లేస్ లోకములు నా స్థానమే అని అనాల్సింది ఈ ఫలానాది నా స్థానము అని అంటున్నాడంటే అది అది ఆభాష అదంతా కూడా చైతన్యంలో వచ్చిన ఆభాష తప్ప దాంతో వాస్తవం ఏమీ లేదు అయితే దీనికి ఇప్పుడు హేతువు చెప్పాలి ఈ ఆభాష మిక్ష అని ఎందుకు చెప్పారంటే ఇందాక నుంచి నేను చెప్పాను ఆకార భేదమును బట్టి వస్తుభేదము సిద్ధించదు ఇందువల్ల ఆకారమంటే వస్తువు కాదయ్యా ఆకారమే వస్తువు అని భ్రమపడుతున్నావు అన్నా నువ్వు ఆకారం అంటే వస్తువు కాదు అని అనుకున్నావు దానికి హేతువు ఇప్పుడు చెప్తున్నారు ద్రవ్యత్వ అభావ యోగత భాష్యం द्रव्यवाभाव योगत अदी हेतु पंचमी कल एटा कारणमु द्रव्य भावो द्रव्यव द्रव्यम अई उट वस्तु अई उट इनको मेरे पा चूशार की पा आभासने वस्तु अदी ఒక వస్తువుగా ఉండాలి మీ దృష్టికి కరస్పాండింగ్గా మీరు ఏదైతే చూస్తున్నారో దానికి కరస్పాండింగ్గా అక్కడ ఒక వస్తువు అనేది ఉండాలి అలాగేమీ లేదు మీరు పుష్పము చూశారంటే పుష్పము లేదు ఒక ఆభాష అంటే ఇక్కడ ఉన్నదాని మీద ఆ వైబ్రేషన్కి మీరు పుష్పము పేరు పెట్టుకున్నారు పెట్టుకునే పుష్పము అనే పేరు పెట్టుకున్న ఆభాస ఏదిగలదో అదే వస్తువు అని మీరు భ్రమపడుతున్నారు నా లాజిక్ మీకు ఏమన్నా అర్థమైందా పుష్పమునే వస్తువుండదు పుష్పము అనేది ఆభాస ఆభాస అంటే మీ మనస్సులో ఉన్న స్పందన ఆ స్పందనకి మీరు పెట్టుకున్న పేరు పుష్పము కాబట్టి ఇప్పుడు పుష్పం ఏమిటిది అది ఒక ఆభాస అయితే మీరేమనుకుంటున్నారు ఆభాసే వస్తువు అది భ్రమపడుతుంది ఆభాస వస్తువు కాదు ఆభాస ఆభాస మాత్రమే ద్రవ్యత్వ అభావ తదభావో ద్రవ్యత్వా అంటే ఇప్పుడు మీరు ఘట అన్నారనుకోండి అక్కడ ఘతత్వం ఏమైనా ఉందా ఘటత్వం లేదు పాట్నెస్ లేదు అక్కడ మృతికేచ్చేవ సత్యం అస్థీతి సత్యం అక్కడ ఉన్నది మృత్తిక మృత్తికాత్వం ఉంది తప్ప ఘటత్వం లేదు కాబట్టి ద్రవ్యత్వ అభావ ద్రవ్యత్వాభావయోగత యోగ అంటే యుక్తి దట్ ఈస్ ది లాజిక్ ద్రవ్యత్వాభావయుక్తే వస్తుత్వాభావాదిత్యర్థ ద్రవ్య అక్కడ ఫలాన నువ్వేదైతే అనుకుంటున్నావో అలాగంటే ఫలానా వస్తువు అనేది అక్కడ వాస్తవంగా లేదు అనే యుక్తిని బట్టి అనే లాజిక్ని బట్టి అని అర్థం yoga ద్రవ్యత్వాభావ యోగత యోగ యుక్తి భాషకరులు అన్నారు చోట యోగో యుక్తి గిత భాష్యం సో ద్రవ్య అని గుర్తు ద్రవ్యత్వాభావము అనే యుక్తిని బట్టి అంటే ఏమిటండి అంటే సత్యత్వాభావా ద్రవ్యత్వాభావము అంటే ఫలానా సత్యవస్తు అనేది లేకుండా అనేది యుక్తి ఆ యుక్తిని బట్టి ఈ ఆభాసలన్నీ kuda ఎక్కడి నుంచి రాను లేదు ఇప్పుడు అది వస్తువు అయితే ఎక్కడి నుంచైనా వచ్చి ఉండాలి లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయి ఉండాలి ఇంతవరకు కనపడ్డది వస్తువే అయితే పీ వస్తువే అయితే అది ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి మరో చోటకి వెళ్ళిపోయి ఉండాలి అలాగేమీ లేదు ఎందుకంటే అది వస్తువు కానే కాదు ఇప్పుడు మీకు కాంతిలో కనపడతాయి అన్ని రూపాలు కూడా కాంతిలో కనపడతాయి వాస్తవంలో కాంతిలో కనపడడం కాదు చైతన్య కాంతిలో కనపడతాయి చైతన్య ప్రకాశంలోనే ఈ రూపాలన్నీ కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే అనేక ఘటనలు ఘటనలు రూపముల యొక్క ప్రవాహానికే ఘటనలు పేరు ఈ ఘటనలు ఈ రూపములు అన్నీ కూడా ఆ చైతన్య ప్రకాశంలో భాషిస్తున్నాయి తప్ప వాస్తవంగా ఉన్నవేమీ కాదు కాబట్టి వాటిల్లో ఏదో ఒక ఆభాషకి పర్టికులర్గా మీరు ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఏమి ఒక్కర్లా దానికి ప్రాధాన్యమేమి ఒక్కర్లా ఒక ఆభాష అలాంటిదో మీ ఇంకో ఆభాష కూడా అలాంటిదే కాబట్టి మీరు సుఖము అన్నది ఎలాంటి ఆభాసో దుఃఖము అన్నది కూడా అలాంటి ఆభాసే సుఖం సుఖం సుఖం అని అన్నాడు సుఖం వాడి ముఖం సుఖం సుఖం సుఖం అన్నవాడిని వరగంట పోయిన తర్వాత వీళ్ళు చూస్తే వాడు దుఃఖం దుఃఖం అంటాడు అంటే వీళ్ళు సుఖమే ఆమైపోయింది కరిగిపోయిందా లేదా అంటే దాన్ని బట్టి ఏం తెలిసింది అది ఆభాష అని సుఖం ఆభాస సుఖమే ఆభాష కాదయా బాబు దుఃఖం కూడా ఆభాసయే కాదండి సుఖాభాస సత్యం దుఃఖాభాస అసత్యం లేకపోతే సుఖాభాస అసత్యం అయితే దుఃఖాభాస సత్యం దే ఏమీ లేదు అన్నీ ఆభాసలే కాబట్టి అంటే అర్థమేటట్టు అనమాట ఇప్పుడు అన్ని ఆభాసలే అంటే ఇప్పుడు ఒకటంటాడు నేను రో రోజు రోజు గులాబీ పువ్వును చూశాను అంటాడు ఇంకొకటి అంటాడు నేను దేవుళ్ళు చూశాను అంటాడు లేకపోతే దివ్య చూశాను అంటాడు అప్ప ఇవన్నీ నువ్వు చూసింది ఒక లౌకిక వస్తువులా కనపడితే అది ఒకే గులాబీ నువ్వే చూస్తే ఏమైనట్టు గులాబీ చూసావు సో వాట్ చూస్తున్నారు గులాబీ వెళ్ళావుళ్ళకి టైం వేస్ట్ చేస్తావేమిటి అని నేను దివ్య జ్యోతి చూశానంటే దివ్య జ్యోతి చూసావు అన్నారా ఇళ్ళరా ఏమిటి ఎలా ఎక్కడ ఉందని మళ్ళీ అది న్యూస్ టీవీ నైన్ వాడికి కబుర్ చేయొచ్చు క్యా బాత ఒక ఆభాష కంటే ఇంకొక ఆభాషకి ప్రత్యేకత ఏం లేదు ఇవాళ ఎవరిలో ఉన్నారు శివన్ దగ్గర ఒక ఒక జ్యోతి కనపడిందండి ఆ భాష పాది కాదు ఆ భాష స్పెషల్ ఏమీ అదే ఆభాషలు ఒకటే ఇట్లా స్పెషల్ ఆభాష ఏమీ లేదు వాళ్ళ సో ఏం చేయమంటారు ఏమీ చేయొద్దు లబ్ధం బి ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ కలిసి చాలా శృంగార రసాన్ని చక్కగా పోషిస్తున్నారు ఏం చేద్దామంటారు ఏం చేయొచ్చు ఏం చేసేది లెట్ దే లెట్ ఇట్ బీ ఈ లోపల వీళ్ళని వచ్చాడు బీభత్సరసాన్ని పోషించుకున్నారు ఇప్పుడు చాలా వైలెన్స్గా గోరి రక్తం మొత్తం తెరంతా రక్తంతో నిండిపోయింది ఈ వైలెన్స్ కూడా ఎలాగంటే సొరవేర కర్రలతో కొట్టుకునేవారు ఇప్పుడు ఈ చక్రం వేళ్లతో కొట్టుకుంటున్నారు అంటే గట్టిగా ఇంకా గట్టిగా కొట్టేయడం ఇంకా అలా ఉంటుంది అది అది పెట్టుకొట్టేస్తాడు కొట్టేసిన వాడేమో రబ్బరు బుద్ధిలో బలి లేచి నిలబడతాడు వాడు కూడా ఆ భాష నథింగ్ టు బిట్ అన్న బౌట్ అంతా ఆభాష తప్పింపులేదు తర్వాత ఈ ఆభాషల్ని అలా స్మరిస్తూ కూర్చోకూడదు వాటిని అలా నెమరు వేసుకుంటూ ఉండడం ఆ పనిచేయకూడదు ఆవు నెమరు వేసుకుంటాం అది మైదానంలో చక్కగా గడ్డి వేసి ఒక చోట కూర్చుని నెమరు పెద్ద వయసు వచ్చి ఇలాంటి దోషాలు వస్తాయి అందరూ అందులో ఎందుకంటే ఇంకా సమసాలంలో తిరిగి ఓకూడదు ఓ కాళ్ళలోప్పులు వరొకటి వరొకటి బాడీ క్రాష్ అయిపోతుంది అంతే ఇంకా ఆ బాడీతో ఇంకా ఎక్కువ పనులు అవ్వవు అంచేతోట కూర్చుని ఆ తినేసి లాగా మెమరు వేసుకుంటూ కూర్చోవడం అలా చేయకూడదు అసలు మెమరు వేసుకోకూడదు అందరినీ క్షమించేయడం ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పేది ఉంటే చెప్పేయడం క్షమించేది ఉంటే క్షమించేయడం మన మనస్సులో మనమే వదిలిపెట్టేయడం వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా రెస్పాన్స్ ఆకాశము వంటి మనస్సు నుంచి స్వచ్ఛమైన రెస్పాన్స్ ప్యూర్ లవ్ వస్తుంది ఆ రెస్పాన్స్ ఇచ్చేయడం మళ్ళీ వాళ్ళు అలా పక్కకి తప్పుకోగానే ఓ దండం పెట్టి మనం ఆత్మనిష్ఠులుగా ఉండడం దీన్ని అభ్యాసం చేయాలి ఆత్మనిష్ట అన్నది శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగం అలాప్స్ చేసి అంటాడు చాలా కఠినమైన శ్లోకం కఠినం అంటే కిటు కిటుకుంటున్నా క్రిటికల్గా ఉంటుంది ఇవి అవి విని విని విని నీ మనస్సు చాలా చల్లా చెదరిగా శృతి విప్రతి శృతి వేదాన్ని పెట్టేశారు ఈ దేవతను ఆరాధిస్తే ఈ కోరిక తీరుతుంది ఆ దేవతను ఆరాధిస్తే ఆ కోరిక తీరుతుంది విని విని విని విని ఇంకే ఎన్ని కోరికలు తీరాలని యాభై ఏళ్ళు వచ్చే అరవై ఏళ్ళు వచ్చే డెబ్బై వచ్చే తీరిని కోరికలు తీరే ఇంక తీరితే ఏమిటవుతుంది ఈ నిమి తీరి ఏమైంది ఇంకో డజన్ తీరితే ఏమిటవుతుంది ఏమేవ్ మళ్ళీ మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం ఈ కోరికలు తీరడం వల్లే లేదు నువ్వు అలాగ విని విని విని నీ బుద్ధంతా కూడా నువ్వు చలాచెదరగా ఉన్నాయా నానాభావమాపన్న అన్నారు భాష్యకారు నానాభావమాపన్న అనేది చల్లా చదిలేదు చదరగొట్టిన తేనె తుట్టవలే చాలా అధ్వానంగా ఉంది నీ మనస్సు ఈ పరిస్థితులను మార్చుకుంటే కానీ నీకు ఆ యోగము లభించు యోగము అంటే పరమాత్మతో ఐక్యం అని శ్రీకృష్ణుడు అక్కడ మనస్సు యొక్క నిశ్చవత్వాన్ని చెప్తారు కాబట్టి ఈ మెమొరీస్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా యూ షుడ్ నాట్ టేకింగ్ టు అకౌంట్ నేను మీకు ఒక సలహా చెప్తా ప్రాక్టికల్ బీ బ్లాండ్ అబౌట్ దమ్ మెమరీస్ వచ్చాయనుకోండి బ్లాండ్గా ఉండడం అభ్యాసం ఇయ్య అంటే మనం ప్రేమించే వాళ్ళ మెమరీ వచ్చిందనుకోండి అక్కడి నుంచి ప్రేమ తన్నుకు వచ్చే ఉత్ పొంగిపోతుందంట అలాగే కోపం ఉన్న వాళ్ళ మెమరీ వచ్చిందనుకోండి ఆ కోపం పైకి ఉబుకిపోతుంది అలా ఉండకూడదు ప్రేమకి సంబంధించిన వాళ్ళ స్మృతి వచ్చినా ద్వేషానికి సంబంధించిన వాళ్ళ స్మృతి వచ్చినా బ్రాండ్గా ఉండిపోవడం బ్లాండ్ అంటే అద్దంలో ఉండుకోవడం అద్దంలో అందమైన ముఖం చూపించినా వికారం చూపించినా అద్దం అలాగే ఉండింది అది ఏమీ మారిపోదు అద్దం ముందు వచ్చి ప్రపంచ సుందరి నిలబడితే ఏమైనా అవుతుందా అర్థం ఏమీ లేకపోతే మంచి బాగా వికారంగా ఉన్న ఒక వస్తువు జంతువు వచ్చి అద్దం ముందు నిలబడింది అనుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అద్దంలో మార్పులు ఏముండవు అలా అద్దంలో ఉండిపోవాలి మనస్సు చైతన్యం అలా బ్లాండ్గా ఉండిపోవడం అభ్యాసం చేయాలి దేనికి రెస్పాండ్ అవ్వకూడదు జస్ట్ బి గ్లాండ్ అబౌట్ ఇట్ ఎవరిథింగ్ ఎదర్వాళ్ళు ఏమనుకుంటారంటే వీడి మూర్ఖులు అనుకుంటారు ఏం పర్వాలేదు అలా అనుకోవచ్చు సో జస్ట్ బీ గ్లాండ్ తర్వాత ఈ అనుభవాలు జీవిత అనుభవాలన్నీ ఆభాషలు ఆభాసే అనుభవాలని పేరు ఈ అనుభవాలని మనము ఇది మంచి అనుభవము ఇది చెడ్డ అనుభవము ఇది ఉత్కృష్టమైన అనుభవము ఇది నికృష్టమైన అనుభవము అలాగే డివైడ్ చేయకూడదు డివైడ్ చేస్తే ఉంది ఒకదానికి ప్రాధాన్యం ఇంకోదానికి తక్కువ ఇలా వస్తుంది అలా చేయకూడదు అన్నింటినీ అలా బ్లాండ్గా చూడడం అభ్యాసం చేయాలి లోపల బయట నావాడు పరాయి వాడు గొప్పది తక్కువది ఇలాగే పెట్టుకోకూడదు బ్లాండ్గా ఉండిపోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసాడు అనుకోండి అలా బ్లాండ్గా ఉండుకోవడం రిక్షా పొలర్ వచ్చేసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి బ్లాండ్గా వండుకోవడం వీడు గొప్పవాడు వీడు తక్కువ వాడు వీఏపీ ఫోటోగ్రాఫ్స్ ఈ జాతకాలు చెప్పేవాళ్ళు పక్కన ప్రెసిడెంట్ పక్కన పెట్టుకుని జాతకాలు కంటే ఈ చిలక జ్యోతిష్ ప్రెసిడెంట్ గవర్నరో ఉంటాడు వాడితో ఒక ఫోటో ఉంటుంది ఇదిగో నేను గవర్నర్కి ఫోటో చెప్పాను అదే నేను చీలక జ్యోతిషం చెప్పాను అని ఆ ఫోటో చూపిస్తాడు లేకపోతే ఆ అక్కినా నాగేశ్వరరావు గారికి నేనే చెప్పాను అని అదో ఫోటో చూపిస్తాడు ఈయన అక్కినా నాగేశ్వరరావు పక్క పక్కన ఉన్నాడు కరెక్ట్ అయిపోయింది వచ్చాడు మరి అవుతుంది కరెక్ట్ అది అలాగ బ్లాండ్గా ఉండిపోవడం అభ్యాసం చేయాలి నేను అలా అభ్యాసం చేశాను ఒకటి రెండు సందర్భాల్లో నేను బాగా అభ్యాసం చేశాను నేను ఒకసారి పుస్తకం చూసుకుంటూ ఉంటే ఒక పెద్ద హీరోయిన్ వచ్చి నా ముందు నిలబడింది ఇక్కడ కాదు ఇంకో ఇక్కడ ఓ హీరోయిన్ వచ్చారు అది వేరే సంగతి ఇంకోతో ఇంకో హీరోయిన్ ఆమెతోటి చక్కగా ప్రేమగా మాట్లాడేసి పంపించేశాను ఆమె తర్వాత ఇన్వైట్ చేశారు స్టూడియోకి మీకు షూటింగ్ చూపిస్తాను రండి వెళ్ళావా అనుకున్నా ఎందుకు వచ్చింది లే సాధువుకి షూటింగ్ ఎందుకు ఈ ఆభాసం కావాలండి ఇంకొక కాబట్టి బ్లాండ్గా ఉండడం అభ్యాసం చేయాలి మిమ్మల్ని పైకి ఎలా ఎత్తుతారు అబ్బో మీరు ఎంత గొప్ప పని చేశారు ఇచ్చేశారు వినేసి అలా బ్లాండ్గా ఉండుకోరు ఇంకోడు ఏదో అంటాడు ఏదో అవకతవకగా మాట్లాడతారు ఆశ్రమాల్లో పది మంది ఉన్న చోట తొమ్మిది మంది అద్భుతంగా మాట్లాడినా పదోవాడు ఎవడో ఉంటాడు వాడు అవకతవగా మాట్లాడతాడు అలా అవకతవకగా మాట్లాడి లేకపోతే అది కాదు ఎందుకంటే జీవితంలో ఎవేవో ఫెయిల్యూర్సు సమస్యలతోటి సమస్యల వలయం నుంచి పలాయనం చేసి వస్తారు ఆశ్రమా పలాయనవాదం ఉంటుంది కొంత పూజ స్వామీజీని ఎవరో అడిగారు ఏమంటే బ్రహ్మచారిగా ఎందుకు తీసుకున్నారండి అని అడిగారు అయితే ఆయన చెప్పారు నేను బ్రహ్మచారిగా తీసుకోకపోతే వాడేమో లూనటికి అశైలంలో పడిపోతాడు వెళ్ళి అందుకోసం తీసుకున్నాను నేను కరుణ దయ పేరుకి తగ్గట్టుగా దయ నేను తీసుకోకపోతే వీడిని పిచ్చాసుపత్రిలో పరస్పరం తీసుకెళ్ళి నేను తీసుకుంటే ఏదో చైతన్యానం ఏదో పేరు పెడితే ఓ ఎల్లో వస్త్రమో తెల్ల వస్త్రమో వాడికి నచ్చింది అది కూడా మళ్ళీ వాడికి నచ్చిందే ఇచ్చి ఇది కట్టుకు నువ్వు అలా ఏదో పుస్తకం ఏదో చూసుకుంటావు ఆ లక్ష్య చేస్తే పిచ్చాసుపత్రికి ఉన్నాయం కదా అందుకోసం తీసుకున్నాను అందుకే కాబట్టి ఆశ్రమాల్లో కొంచెం తల తెక్క మనుషులు ఉంటారు వారేదో మాట్లాడతారు మాట్లాడినప్పుడు మనం ఊరికే కనిపించుకోకూడదు అలా బ్లాండ్గా ఉండిపో నేను ఆశ్రమంలో వెళుతున్నా ఎక్కడికో వెళుతా ఉంటే మామూలుగా నేను నా దారి పోతున్నా పోతుంటే అది ఏ విధంగా ఊరుకున్నాను నెలలో ఊరుకున్నా నా దారి విడిపోయి లేదు రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత నల్ల నేను అతను చెప్పింది నేను అన్వయించుకున్నా అన్వయించుకుంటే నాకు తెలిసింది అతను చాలా అన్ రీజనబుల్గా మాట్లాడాడు అని తెలిసింది ఏ యాజ్ నో రీజన్ అతను అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి నీకోసం వెళ్ళినా వస్తే మేమేమో వేలమొహాలు వేయాల్సి వస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి అని అన్నాడు నేను విని ఊరుకుని వెళ్ళిపోయి నేను తర్వాత ఆలోచించుకున్నా నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళడం ఈజెడ్ ప్రాక్టికల్ అని ఆలోచించుకుని నో ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ తర్వాత ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్ మనం నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకునే రావాలి అపాయింట్మెంట్ తీసుకోకుండా రాకూడదు వాళ్ళ తప్పదు నేను నాట్ ఎందుకంటే నేను రోజుకి ఐదు సార్లు ఎక్కడికైనా బయటకు వెళ్ళాను అనుకోండి ఐదు సార్లు ఆఫీసు వాళ్ళకి నేను బయటకు వెళ్తున్నానని చెప్తే వాళ్ళకి చికాకు పుట్టింది ఇది ఎక్కడ పోవాలండి ఈయన రోజుకి ఐదు సార్లు ఆరుసార్లు ఇలా ఈ లాగ్ అంతా లాగ్ ముక్కు చికాకు పడతారు నాకు చికాకు నేను మర్చిపోతూ ఉంటాను నాకు బుద్ధిలో ఇదో ఒక విక్షేపం నేను బయటకు వెళ్ళినప్పుడు అల్లవి చెప్తూ ఉండాలి ఏదో విక్షేపం ఇట్ ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ భోజనం దగ్గర ఫెయిల్ అయిపోయింది మీరు భోజనానికి ఉంటారో ఉండరో చెప్పండి అని ఒక అమ్మగారు చెప్తే దట్ ఈజ్ బేసిక్ థింగ్ కదా చెప్పాలి ఆవిడ ఇబ్బందులు ఉంటారు అదే మర్చిపోతూ ఉంటాను అలాంటిది ఇలాంటిది ఎక్కడ పెట్టుకున్నాను అయిపోయింది నేను వినేసి జస్ట్ ఐ రిమేడ్ బ్లాండ్ తర్వాత త్రీ డేస్ తర్వాత అతనే వచ్చాను అది వచ్చి నేను కొంచెం రూడ్గా మాట్లాడాను ఏమనుకోకుండా క్షమించాను పర్వాలేదు అనే నువ్వు చెప్పిన ఇష్యూ మీద నేను ఆలోచించాను ఎప్పుడైనా నువ్వు కలిస్తే చెప్తాను నీకు ఎప్పుడైనా ఓపెన్ మైండ్ నుండి కలిస్తే చెప్తాను నేను కలవకపోతే చెప్పను కూడా చెప్పను లోంట్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెన్ Don't try to explain yourself. Don't try to justify yourself. Justify aphiru jaykole. Abhya, I am jesindh karaktan meh aphir hona hmm. kole. Indhika ndai, another one ni kandami shayas namasarami ondai. Ante, adhidho ahankaran toot meh nandam dhikata. Adho kha pressure ho. Justify jesko kodam, idho pressure ho. Ilaa, ehmhi betu koko kodam. Indhika tharushun andai, idharta abhasa. There is no reality to that. Yappadig, aappadig adhi real ga adhikushun. Idharta koda, ఎవర్ లాస్టింగ్ ఏం కాదు ఈ జస్ట్ ఫ్లోయింగ్ అండ్ అండ్రియర్ సో గో బియాండ్ గో బియాండ్ ఆల్ ది ఆభాసాస్ వీటికి అతీతంగా పోవాలి ఈ ఆభాసలన్నిటికీ మూలంలో ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యంలోకి వెళ్ళిపోవాలి అంతేగాని ఈ ఆభాసంలోకి పెట్టుకోకూడదు తర్వాత సుఖం వచ్చినా చైతన్యంలో మార్పుకుంటదు దుఃఖం వచ్చినా చైతన్యంలో మార్పు ఉండదు మంచి అందమైన బొమ్మ కనపడ్డా అర్థంలో మార్పు ఉండదు అందవికారమైన బొమ్మ కనపడ్డా అద్దంలో మార్పు ఉండదు కూటస్థం కూటస్థ చైతన్యం అదే ఆత్మ కాబట్టి మీరు అలా మారిపోయేది మీరు కాదు మనస్సు యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది మారిపోయేది మీరు కాదు ఆ మారిపోతూ ఉండే మనస్థితి వెనుక అర్థంలాగా ఉండే శుద్ధ చైతన్యం కూటస్థ చైతన్యం అది మీరు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి అక్కడ పరినిష్ఠితులే ఉండాలి అక్కడ కూర్చోవేసి కూర్చోవాలి అంతేగాని ఈ మారిపోతోడనే మనసుతో పాటుగా ప్రవహించకూడదు బ్లాండ్గా ఉండిపోవాలి అది ఆ అభాస దృష్టాంతాన్ని బాగా అకళింపు చేసుకుని అర్థం చేసుకోవాల్సిన విషయం వస్తునోహి ప్రవేశాది సంభవతి నవస్తున అంటే ఇప్పుడు పీటు ఉంది ఈ పీటు వచ్చింది వెళ్ళిపోయింది ఈ రావడము వెళ్ళిపోవడం అది వస్తువు అయితే అస్థీతి వస్తువు ఉన్నదైతే రావడం ఉంటుంది వెళ్ళిపోవడం కూడా ఉంటుంది అది ఉన్నదే కాదు అది అవస్తువుది ఓ హీనహి అక్కడ లేనే లేదు దానికి రావడం ఏమిటి పోవడం ఏమిటి ఈ తప్ప వేరేమీ లేదు ఇదంతా కూడా ఆభాస దృష్టాంతాన్ని బాగా అర్థం చేసుకోవటం దార్శాంతికంలో ఏముంది నేను చెప్పానని చెప్పేశాను అంతా పాట నేను పాటేశాం ఇంకా వాక్యం చదివేస్తే టైప్ అయిపోతుంట విజ్ఞానేపి విజ్ఞానం అంటే చైతన్యం అంటే మీరే చైతన్యం అంటే మీరే మీయందు చైతన్య స్వరూపులైన మీ అందు జాతి అంటే పుట్టుక అజాతవాదం ఈ పుట్టుక చుట్టూ పర్సనాలిటీ అన్నది ఎప్పుడు ప్రారంభమవుతుందండి మీరు అప్లికేషన్ ఫారం ఇవ్వగానే నేమ్ ఓకే దెన్ ఫాదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ ఇస్ ఇన్సిడెంటల్ డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫాదర్స్ నేమ్ ఎందుకు అవసరమైందంటే శ్రీనివాస్ అంటాడు మీరు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది కోట్లలో రెండు కోట్లు శ్రీనివాసులు ఉన్నారు వీడు ఏ శ్రీనివాసు వీడు కాబట్టి ఫాదర్స్ నేమ్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే ఒకప్పుడు ఇంగ్లాండ్లో సింగిల్ నేమ్ ఉండేది రాబర్ట్ జాన్సన్ జాక్సన్ ఇంకా ఉండేది ఈ సంవత్సరం అందరూ జాక్సన్లే డజన్స్ అఫ్ జాక్సన్స్ అప్పుడు పద్దెనిమిది వందల యాభైలోనూ ఎప్పుడో నాకు గుర్తు లేదు క్వీన్ డిగ్రీ ఒకటిచ్చింది అంటే పార్లమెంటే ఇచ్చి ఉంటుంది క్వీన్ పేర్ విక్టోరియా ఏమని ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ ఎ సెకండ్ నేమ్ ఎవ్రీబడీ ఆల్ ది పీపుల్ ఆర్ గివెన్ నోటీస్ యూ ప్రొవైడ్ యువర్ సెకండ్ నేమ్ అప్పుడు ఏమైందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మాకు తెలియదు అంటే అప్పుడు మళ్ళీ ఇంకో డిగ్రీ ఇచ్చింది ఏమని వీడు ఉంటాడు అక్కడ కౌంటీ చీఫ్ మనకి తహసీల్దార్ లాగా మున్సిఫల్ లాగా కౌంటీ హెడ్ ఉంటాడు వాడే ఇచ్చేయటం యూ విల్ గివ్ ఎలా ఇస్తాడు అప్పటికప్పుడు తోచింది ఏదో సెకండ్ టైం ఇచ్చేసి రిజిస్టర్ చేసేయాలి డిగ్రీ ఒక ఆయన వచ్చాడు ఏమిటి నీ పేరు రాబర్ట్ సెకండ్ టైం నాకేం తెలియదు ఓల్డ్ ఓల్డ్ రాబర్ట్ ఓల్డ్ ఎందుకంటే పెద్ద ఆయన వయస్సు మిగిలిన వాడు Robert old. Kupurna old రాబర్ట్ ఓల్డ్ ఇప్పుడున్న ఓల్డ్ అందరూ అలా వచ్చిన వాళ్ళే ఇంకొకటి వచ్చాడు ఏమండి మీ పేరేమిటండి Second జాక్సన్ అంటే సెకండ్ నేమ్ నో సెకండ్ నేమ్ యంగ్ ఈజ్ యంగ్ మ్యాన్ జాక్సన్ యంగ్ ఇంకొక వచ్చాడు మీ పేరేమిటండి అంటే ఏదో చెప్పాడు స్మిత్ వాట్ వాట్ స్మిత్ నో No, వాట్ ఓన్లీ స్మిత్ Smith. లాంగ్ no, no long fellow. That is how long దట్ ఈస్ హౌ లాంగ్ ఫిర్ ఓకే ఇంకొకతను వచ్చాడు వచ్చి నీ పేరేవిటా అంటే వీడు కొత్త కొత్త పేర్లు వీడు క్రియేట్ చేసుకోవాలి వీళ్ళందరికీ మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు రిజిస్టర్ చేయాలి వాడు కుంటుకుంటూ వచ్చాడు కుంటుకుంటూ కాలు ఒక కాలు ఉంది రెండో కాలు కట్టెతోటి కట్టేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ లెగ్ అండర్గుడ్ దాడి పెట్టాడు పేరు ఈజ్ ది అండర్డ్ తర్వాత బట్లర్ బట్లర్ నేను నువ్వేం చేస్తావా నీ పేరే పేరు చెప్తాడు నీ సెకండ్ నో సెకండ్ ఏం చేస్తావు నేను బట్ల నాకే నీటి బట్ల పేరు రిచర్డ్ బట్లర్ అలా వచ్చాయి ఇవన్నీ నా పాయింట్ ఏంటంటే ఫాదర్స్ నేమ్ కూడా నేమ్లో భాగం రెండు కాదు ఒకటే ఐటమ్ అది ఆ ఐటమ్ అయిన ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఇట్ ఈస్ ది బర్త్ which establishes yo as a separate ego in a in an isolated body are as an isolated ego in a separate body oka annitu nundi vidipoyi unna dehanalo oka ahankara rupanga ego rupanga mimmalni nirdharinchi ide eviti birth ee birth annadi ide oka abhasa tappa inge emi kada vijnane జాతి ఆభాస జాతి ఆభాషను బట్టి లక్ష ఆభాషలు వస్తాయి ఇంకో వంద ఆభాసం వస్తాయి జాభాస తథవ సు సరిగ్గా అలాగే ఉంటాయి అంటే అలాతాల్లో వచ్చిన ఆభాషంలాగే ఉంటాయి తప్ప వాటికేమీ సత్యత్వము లేదు ఎందుకని ఆభాస విశేషత చూడండి ఇది ఆయన ఏమంటున్నారంటే శంకర్లు పీ టూ అన్నారు వాట్ ఈజ్ పీ ఇట్ ఈజ్ ఆభాస ఓకే నేను యాభై ఏళ్ల క్రితం ఫలానాథ తిథి నాడు వాట్ ఈజ్ ద జస్ట్ ద సేమ్ పులియత్వా ఏమిట ఎందుకంటే ఈ పీటు అన్నది ఈ ప్రకాశంలో కనపడింది ప్రకాశం తప్ప అక్కడ ఏమీ లేదు ప్రకాశంలో కనపడింది అలాగే చైతన్యంలో ఆ మెమొరీని బట్టి నేను అప్పుడు పుట్టాను ఇప్పుడు పుట్టాను నేను ఇది చేశాను అది చేశాను అని అవన్నీ అవకాశం తప్ప వాటిలో